కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఐదు ఒక్క మాటు శరణని ఉండేనింతేకాక పెక్కు విధములనెట్టు పెనగేనయ్యా నాలిక ఒక్కటే నీ నామములనంతము పోలించి నీ నిన్నెట్టు పొగడేదయ్యా లినా కన్నులు రెండే ఒగిని మూర్తులు పెక్కు సోలి నే నిన్నెటువలే జూచెదనయ పట్టనా చేతులు రెండే పదములు నీకు పెక్కు ఒట్టి నిన్ను పూజించ నోపికేదయ్యా గట్టినా చెవులి సుమంత కథలు నీ కవి ఎన్నో పట్టవు నేనెట్టు విని భజించేనయ్యా ఏమిటా జిక్కవు నీవు ఇంత దేవుడవుగానా కామించి నీడాగు మోచి గతిగనేను ఈమేర శ్రీవెంకటేశ నీవే నన్నుగావు ధీమసాననింకా వేరే తిరువు లేదయ